నీవా గణపతిగృంహవామహే కవిం కవీనాముపమశ్చిరవస్తమం జ్యేష్రాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వతం నన్నో తిస్ీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే ీభగవాచర్మూలమ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాం స్త్రీస్ పర్ణా యస్తా పురుషోత్తమయోగమోని పురుషోత్తమ ప్రాప్తి యోగము అని పేర్లు ప్రసిద్ధంగా ఉన్నాయి ఈ అధ్యాయం యొక్క విశిష్టత ఏమిటంటే దీంతో భగవద్గీత యొక్క ఉపదేశము పూర్తయిపోతుంది పదిహేనో అధ్యాయంతో ఉపదేశము పూర్తయిపోతుంది ఇక పదహారు పదిహేడు అధ్యాయాలు అనుబంధములు అంటే గడచిన పదిహేను అధ్యాయాల్లో అక్కడక్కడ క్లుప్తంగా చెప్పి వదిలేసిన అంశములు ఉదాహరణకి శ్రద్ధ ఇంకే శ్రద్ధ అంటే ఏమిటి తర్వాత దైవీ సంపద ఆసుదీ సంపద అని రెండు మాటలు ఆయన అన్నాడు అవి ఏమిటి అని అవి ఆ మాటలు చెప్పిన చోట విస్తారంగా చెప్పలేదు ఉంటే ప్యాసింగ్ రిఫరెన్స్ అంటారు అలవోకగా చెప్పి వదిలేసిన అంశాలు రెండు మూడు మిగులు ఉన్నాయి వాటిని మళ్ళీ కొంత వివరించినట్లయితే అది కంప్లీట్ అవుతుంది శాస్త్రం కంప్లీట్ అవుతుంది అందుకోసం పదహారు పదిహేడు అధ్యాయాలు వచ్చాయి వాటికి అభిబంధముందు పేరు ఈ మోడల్ బుక్స్లో అపెండిక్స్ అని ఉంటుంది చూడండి అలాంటి అది టెక్స్ట్లో భాగంగా ఉండదు టెక్స్ట్ని బయట వేరే ప్రింట్ చేస్తారు అవి పదహారు పదిహేడు అధ్యాయాలు పద్దెనిమిదో అధ్యాయము సంగ్రహము లేక స్థారము అంటే గడిచిన పదిహేడు అధ్యాయాల్లో చెప్పిన విషయాలని ప్రధానమైన విషయాలని మొత్తం అన్నిటినీ కట్టకట్టి మళ్ళీ మొదలుపెట్టరు ప్రధానమైన విషయాలను ముఖ్యంగా కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము ఇవి ప్రధానమైన విషయాలు మూడు పదహారు అధ్యా పదిహేడు అధ్యాయంలో చెప్పినవి వాటిని ఇంకొకసారి స్థమ్మరైజ్ చేసి చెప్తారు పద్దెనిమిదవ అధ్యాయంలో సో ఇది భగవద్గీత యొక్క రచన ఈ దృష్ట్యా చూసినట్లయితే పదిహేనో అధ్యాయం యొక్క ప్రాముఖ్యం మనకు తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ అధ్యాయంతో ఉపదేశం యొక్క మూల భాగము పూర్తవుతుంది తర్వాత దీనికి సంబంధం ఎలా ఉందంటే గడచిన అధ్యాయాలతో దీనికి సంగతి సంగతి లేక సంబంధము శంకరులు దాన్ని చెప్తారు అయితే నేను సామాన్యకారంగా చెప్తున్నాను కారణం గుణసంగోష సదసజ్యోతి జన్మసు అని పదమూడో అధ్యాయంలో ఒక శ్లోకము గలదు జీవుడు జీవుని యథార్థ స్వరూపము పరమాత్మయే కానీ వీడు పుట్టి గిట్టి మళ్ళా పుట్టి మళ్ళా గిట్టి ఈ విధంగా ఈ జనన మరణముల యొక్క చక్రంలో పడి గిరగర ఎరుగుతూ సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఎందువల్ల ఇది ఎలా ఉందంటే ఒక కోటీశ్వరుడు స్వయంగా కోటీశ్వరుడు అయ్యుండి రోజు పొద్దున్నే లేచి బెచ్చవెత్తుకుని ఆ బిచ్చవెచ్చను తిండి తిని ఎక్కడో చెట్టు కింద అనాథ జీవితాన్ని గడుపుతూ కష్టపడుతూ ఉంటే అయ్యా ఏమి ప్రారంభం కోటీశ్వరుడేమిటి ఈ బ్రతుకేమిటి అని ఎవరైనా నిస్తుపోవడం సహజం ఈ జీవుని యొక్క పరిస్థితి అలా ఉన్నది స్వతహాగా జనన మరణముల పరమాత్మ స్వరూపుడే ఈ జనన చక్రంలో పడి గెలగల నలిగిపోతూ కష్టపడుతున్నాడు ఎందుకు కారణం ఏమిటి దీనికి హేతువేమి అన్నట్లయితే గుణసంగము హేతువు కారణం గుణసంగోస్య సదస యోని జన్మస్సు గుణసంగమే హేతువు ఈ ప్రశ్న ఆ సమాధానం కొంచెం ఇసోతరిగ్గా అంటే మన జీవితానికి కొంచెం దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది దాన్ని మన జీవితానికి మరింత దగ్గరగా చర్చే ప్రశ్న ఒకటి మీరు నేను స్వతహగా ఆత్మస్వరూపులు ఆత్మ ఆనందఘనము అంటే ముద్దగట్టిన ఆనందమే ఆత్మ అది మన స్వరూపం కాబట్టి మన స్వరూపం ఆనందమైతే మనకి ఈ సంసారము ఈ సుఖము దుఃఖము వీడు మిత్రుడు వాడు శత్రువు ఇది అనుకూలము అది ప్రతికూలము రోగము రొచ్చు ఏమిటి సమస్య ఏనండి నేను ఈ బెండలు భయాలు ఈ సంసారంలో పడి ఇలా గిల్గిల్లాడిపోతున్నాం ఎందుకని మనం సరే జనన మరణములు చూద్దాం జ మరణం అక్కడ దూరంగా ఉంది మరణించిన తర్వాత జననం అది అలాంటి పెట్టండి ముందు ఇమీడియట్గా తెల్లవారి లేస్తే సంసార దుఃఖము తప్ప మరి ఏమున్నది ఏదో ఒక భయము గంగ ఈ విధంగా ఎదుగుతున్నాం మనం మన స్వరూపము ఆనందఘనము అని ఆనందపు ముద్ద గడ్డకట్టిన ఆనందమే నీ స్వరూపము అని ఆనందం ఎందుకు అనుభవానికి రావటం లేదు అని ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉన్నది మీరు ఆశ్చర్యపడాలి ఆశ్చర్యపడడం మర్చిపోయారా ఆశ్చర్యపడడం మర్చిపోతే వాళ్ళకి తత్వం అనుభవానికి రాదు ప్రతిదాన్ని ఒక కానీ అన్నట్టుగా తీసుకుంటే వాళ్ళకి తత్వం అనుభవానికి రాదు చంద్రుణ్ణి చూసినప్పుడు మనస్సు ఉప్పొంగుతోందా లేదా అలాంటివన్నీ మర్చిపోయి నేర్చబడిపోయారా జీవితంలో అలా నేర్చబడిపోకూడదు చంద్రుణ్ణి చూసినప్పుడు మనస్సు ఉప్పొంగడం ప్రేమతో నిండిపోవడం మనస్సు ఉదయించే సూర్యుడిని చూసినప్పుడు మనస్సు ఆశ్చర్యంతో శకితమతా అది ఆ లక్షణం దానికి భక్తి అని పేరు దాన్ని భక్తి అంటారు భక్తి అంటే మన వాళ్ళు ఎవెవో అర్థాలు రామ అనే నామాన్ని ఉచ్చరిస్తూనే ఒళ్ళు పులకరిస్తుందా లేదా అదే లేదండి పులకరించడం చాలా కాలం అంటే అంటే భక్తి బాగా అలవాటైపోయి అది నీరసపడిపోయిందనే అర్థం అలా ఉండకూడదు రసంతో నిండి ఉండాలి కాబట్టి ఆశ్చర్యం కలగాలి ఎందుకంటే మన స్వరూపం ఆనందం అని చెప్తున్నారే వేదాంతంలో ఎప్పుడు మన ఆనందం ఇప్పుడే అయితే మరో కూడా ఇప్పుడే మరి ఇప్పుడే ఆనందం అయితే మాకు ఆనందం ఎందుకు అనుభవానికి రావట్లేదు మాకు ఎప్పుడూ దుఃఖాలు భయాలే అనుభవానికి వస్తున్నాయి ఎలా అంటే అనే ప్రశ్న ఉన్నది కదా ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే గుణసంగహ కారణం గుణసోని జన్మచ్చు అని కూడా అలా చెప్పచ్చు నిద్రలు వేస్తూనే అది జరగ కిందే లెక్క నిద్రలు వేసుకున్నాం అంటే పుడుతున్నట్టే లేక పుట్టినట్టే పుట్టగా పుట్టినట్టే ఆ పుట్టడం పుట్టడం దేంట్లోకి పుడుతున్నాం దుఃఖాల్లోకి భయాల్లోకి పుడుతున్నాం ప్రతిసారి ప్రతిరోజు కూడా ఇలా ఎందుకు అంటే గుణసంగము చపర్జస్ గుణములు గుణములతోటి సంఘము ఇవి ఎక్కడున్నాయా గుణాలు అంటే చూడండి గుణాలు లేవు గుణముల యొక్క కార్యములు గలవు గుణసంగము అంటే గుణకార్యసంగ అని అర్థం సో గుణశబ్దం చేత కారణం కార్యాన్ని బోధిస్తూ ఉంటుంది గుణశబ్దము చేత గుణకార్యములతోటి సంఘము ఏమిటి గుణకార్యములు చుట్టూ చూడండి ఇవన్నీ గుణకార్యములే ఇల్లు వాకిళ్ళు క్షేత్రములు పొలములు క్షేత్రమే దాని పేరే క్షేత్రజ్ఞయోగము కదా క్షేత్రం అంటే మృకార్యమేది సంప్రదం ఉండడం యొక్క కార్యమే ఈ జగత్తంతా కూడా దీంట్లో మనం సంఘాన్ని పెట్టుకున్నాం ఎలాగా ఇది నా ఇల్లు అది నా వాకిలి అది నా పొలము అంటో సంఘాన్ని పెట్టుకుని మనం బెండ పెట్టుకుని దుఃఖపడుతూ ఉంటాం హైదరాబాదులో కూర్చుంటాము ఎక్కడో కరీంనగర్లోనో సిద్దిపేటలోనో ఓ పది ఎకరం ఓ ఎకరం నేల ఉంటుంది అది నాది అని వీడు హైదరాబాద్లో కూర్చుంటాడు కూర్చుని బెంగపెట్టుకుంటూ ఉంటాడు అలా నాది నేల నాది అవుతుందండి నేల కా నీరు నిప్పు గాలి నింగి ఈ ఐదు ఎవళ్ళవి కావు అందరి అంటే ఎవళ్ళవి కావు అని అది కానీ మనం ఏమిటి అవి గుణము కార్యములంటే వీటి యందు ఇది నావి అనే సంఘాన్ని పెట్టుకుని కూర్చోటం తర్వాత ఈ దేహము మళ్ళీ గుణకార్యము ఈ దేహమునందు ఇది నేను అనే సంఘమును పెట్టుకుంటా ఈ దేహమునకు చెందిన వారు నా నా తల్లి నా ఇల్లు నా నా తండ్రి నా నా బావమరిది అంటో ఈ దేహమునకు చెందిన వారిని వారి ఎడల అటాచ్మెంట్ ఆసక్తి పెట్టుకుంటా ఈ విధంగా ఇక మనస్సు అత్యంత సూక్ష్మమైన గుణకార్యము ఆ మనస్సు వేళల మమేకమగుట మనస్సుతో ఏ రకమైన వివేకము అస్పేస్ గ్యాప్ లేకుండగా మనస్సే నేనే మనస్సు అనే స్థితిలో బతుకుతూ ఉంటే మనస్సులో కొంత దుఃఖం రాగానే అహం దుఃఖీ మనస్సులో ఒకటిసారి అంత సుఖం రాగానే అహం సుఖీ ఈ విధంగా మనస్సుతోటి గ్యాప్ ఆ స్పేస్ లేకపోవడం మూలంగా వివేకము లేకపోవడం మూలంగా మమేకమై మనం సుఖదుఖాలను అనుభవిస్తూ ఈ చక్రంలో పడి నలుగుతూ ఉన్నాము కారణం గుణసంగోష సదస యోని జన్మసు దీని నుంచి బయటపడే ఉపాయము దీని నుంచి బయటపడితే దాని మోక్షము ఆ మోక్షానికే ఇంకో పేరు పరమపదము మీరెప్పుడైనా పరమ పద సోపాన పదము అన్నది చూసారా పాములు రీత్యంలో ఉంటాయి గీతా క్లాసుకి వస్తే నిత్య బయటకు వెళ్ళి ఎవరితోటో దెబ్బ దాటితే పాము మళ్ళీ రీత్య వాళ్ళు పాముతో పాము దోట్లో పడిపోతూ ఉండడం పరమ పదం ఆఖరికి 100th place. పరమ పదము అని ఒకటి ఉంటుంది అక్కడికి ఎప్పుడు ఈ చింత పెట్ట అక్కడికి వెళ్ళేదేముండదు చెంతలు పెట్టుకుని గోవలతో వేస్తూ ఉంటాం కదా అరగంటో ముప్పో గంటో అడిగి విసిగెత్తి లేదు నేను ఇంకా ఆళ్ళని వెళ్ళిపోవడం ఎందుకంటే అక్కడికి వెళ్ళి ప్రసక్తే లేదు మధ్యలో నరకాసురులు కామాసురులు షఢాసురులు క్రోధాసురులు మొత్తం మన హృదయంలో ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో ఆ అసలు ఆ పట్టణంలో ఉంటారు అక్కడక్కడ చిన్న చిన్న నిత్యనులు ఉంటాయి స తోటి మైత్రి ఓ నిత్యన గీతా క్లాసు ఇంకో నిచ్చెన ఉపనిషత్తు ఇంకో నిచ్చెన ఇలాంటి నిచ్చెనులు ఏవో అంటూ ఉంటాయి ఆ నిచ్చనులు ఎక్కువ మళ్ళీ పడిపోతా ఉంటాయి సో ఆ పడిపోకుండా ఆ పరమ పదము చేరుకోవాలి దానికే మోక్షము అంటారు దాన్ని పరమ పదము దాన్నే పురుషోత్తముడు అని దానికి చెప్పారు దానికే పురుషోత్తముడు అంటారు ఎవరో ఉన్నారు భగవంతుడు గురించి బుద్ధుడు చెప్పలేదు అన్నారు భగవంతుడి గురించి చెప్పలేదు ఓకే కరెక్టే భగవంతుడి గురించి బుద్ధుడు చెప్పలేదు బుద్ధుడు మోక్షం గురించి చెప్పాడా చెప్పాడు నిర్వాణము అనేది చెప్పాడు ఆయన నిబ్బాణ బుద్ధ సాహిత్యంలో మోక్షం గురించి చెప్పాడు కదా మోక్షం గురించి చెప్పే గురించి చెప్పినట్టే ఎందుకంటే మోక్షానికే మరో పేరు భగవంతుడు ఆయన ఆ భగవంతుని యొక్క ఆ బంధ విముక్తి అనే తత్వం మీద ఫోకస్ చేసి నిర్వాణమును హైలైట్ చేశాడు ఆ నిర్వాణం యొక్క స్వరూపమే ఈశ్వరుడు అది పరమాత్మ అంటే అదే దాన్ని హైలైట్ చేసి మనవాడు దేవుడు అన్నారు అంతే తప్ప నుండి ఒకటే తత్వం కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి అన్నా పరమపద ప్రాప్తి అన్నా మోక్షప్రాప్తి అన్నా ఆ బంధాన్ని బాగా దృఢంగా తెలుసుకున్న తరువాత కారణం గుణసంగోష్ట ఇప్పుడు మోక్షాన్ని తెలుసుకోవలసిన అవసరము కలదు అందుకోసం పదిహేనో అధ్యాయం ఆరంభమవుతుంది ఇది ఒక సంగతి మరి పద్నాలుగు అంటే పద్నాలుగో అధ్యాయం ఆ గుణముల యొక్క నిరూపణమే పద్నాలుగో అధ్యాయం కాబట్టి పదమూడులో చెప్పిన గుణసంగరూపమైన బంధము పద్నాలుగులో మరింత వివరించి పదిహేనులో దాని నుండి విముక్తిని బోధించబోతున్నాడు భగవానుడు ఇది ఒక సంగతి ఇంకా ఇంకొక సంగతి ఏంటంటే పదకొండవ అధ్యాయం చిగురున పదకొండో లేకపోతే పద్నాలుగు పద్నాలుగో అధ్యాయం చిగురున ఓ శ్లోకం ఉన్నది ఏమంటారంటే వ్యాస పద్ధతి అంటారు పద్నాలుగో అధ్యాయంలో ఇరవై ఆరవ మాంచయోగ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీచ్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మభూయాయ అంటే బ్రహ్మయందుటకు కల్పతే సమర్థుడము ఇప్పుడు కలత్తనవనానికి సమర్థుడు ఎవడవుతాడు ఐఏఎస్ఎన్ పరీక్ష పెడతాడు ఆ పరీక్ష రాసి దాంట్లో పాస్ అయ్యి తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో పాస్ అయి తర్వాత ట్రైనింగ్ ఉంటుంది ఓ ఆరు మాసాలు సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో పాస్ అయితే అప్పుడు వాడికి పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారు అప్పుడు ఫలానా జిల్లాకి నువ్వు కలెక్టర్గా పోస్ట్ చేసినాము అని ఆర్డర్ ఇస్తారు వీడు ఆర్డర్ పట్టుకుని ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అక్కడ ఒక సీటు ఒక కుర్చీ ఒకటి వీడి కోసం వేచి ఉంటుంది వీడు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటే ఇప్పుడు కలెక్టర్ అయినాడు అని అర్థం కలెక్టర్ అగ్గుట ఈ బ్రహ్మభూయాయ అలాగే బ్రహ్మ అగుత కలెక్టర్ అయినట్టే అవ్వాలి అది కూడా అయితే తన ఉన్నటువంటి బ్రహ్మత్వమే అయినా మరి దాన్ని చేరుకోవాలి కదా ఎలా చేరుకోవాలి భక్తి యోగముతో చేరుకోవాలి భక్తి యోగంతో ఈశ్వరుణ్ణి అరాచించాలి భక్తితో కాదు భక్తి యోగముతో భాగవతంలో ఉన్నారు భక్త్యా సంజాతయా భక్త్యా ముందు భక్తి చేయమన్నారు భేదబుద్ధితో భక్తి చేయి భేదబుద్ధితో భక్తి చేసినప్పుడు నీకు ఆ పరాభక్తి పుడుతుంది ఆ పరాభక్తి అంటే భక్తి నుంచి పుట్టిన భక్తితో నీవు ఈశ్వరుణ్ణి చేరుకుంటావు అది భక్తి యోగము అంటే ఈశ్వరుణ్ణి ఏ రకమైన ఎజెండా కామనలు లేకుండా ప్రేమించుట దాని భక్తి యోగము అని అంటారు భక్తి యోగం అంటే ప్రేమ తల్లి పిల్లవాడిని ఎందుకు ప్రేమిస్తుంది ఏమో ఎందుకో తెలియదు కారణం తెలియదు ప్రేమిస్తుంది దూడపై ఆవుకి ప్రేమ ఉంటుంది వత్స వత్స అంటే దూడ ప్రేమ దూడపై చూపిస్తుంది ప్రేమ ఆవు కాబట్టి ఆవుని వత్సలా అని అంటే దూడపై ప్రేమ గలది ఆ ప్రేమకి వాత్సల్యము అని వాత్సలాధించి వాత్సల్యము అనే మాట వచ్చింది కాబట్టి దూడని ఆవు ఎందుకు ప్రేమిస్తుంది ఏమో సో తల్లి శిశువుని ఎందుకు ప్రేమిస్తుంది ఏమో నీవు భగవంతుడిని ఎందుకు ప్రేమిస్తున్నావు ఏమో అనే స్థితికి మీరు మీకు మోక్షము అల చేతి పండుగంటి ఆ స్థితిని వేరుకోవాలి ఏమో ఎవటో తెలియదు నాకు భగవంతుడి మీద అలా ప్రేమ కలుగుతోంది తప్ప అది ఎందుకు తెలియదు ఐ డోన్ నో వై అనే స్థితి దాన్ని భక్తి యోగము అంటారు దేవుణ్ణి ఎందుకు పూజ చేస్తున్నారంటే కోరికలు ఉన్నాయని అందుకోసం పూజ చేస్తున్నామని అందరికీ తెలుసున్నది అది అది భక్తి యోగం కాదు భక్తి అదునా కాదా అంటే పొందండి కాదని తోసిపుచ్చటం ఎందుకు అందరినీ కలుపుకుపోవాలి మనం ఎవరిని తోసేయకూడదు కాబట్టి దాన్ని భక్తి అని అనుకోండి తాత్కాలికంగా భక్తి అని అనుకోండి ఏం పర్వాలేదు సో ముత్య బంగారంలాగా భక్తి అని అనుకోండి కానీ అథ యథార్థమైన భక్తి ఏమిటంటే భక్తి యోగం ఈ భక్తి యోగం కూడా అవ్యభిచారేణ అవ్యభిచారం అంటే ఏమిటో తెలుసిన నేను ఆగస్టు ఎనిమిదిని క్లాస్ నుంచి వెళ్ళిపోయిన రోజున ఇంతమంది ఉన్నారు ఈ రోజున మళ్ళీ పదిహేను అధ్యాయం మొదలు పెడతాను అనేప్పటికీ అంతమంది వచ్చారు దీన్ని అవ్యభిచారము అంటారు వ్యభిచారము అంటే మార్పు వచ్చేసి వెళ్ళిపోవడం ఈ లోపల ఇంకేదో ఇంకేదో కథో కాకరగాయో పట్టుకుని అటేటో పోయి ఆ భగవద్గీత కంటే ఇదే బాగుందని అలాగనుకుంటే దాన్ని ఏమంటారు పార్టీ మారిపోవడం దాన్ని వ్యభిచారము అంటారు పార్టీ మార్చేయటం కాంగ్రెస్ పార్టీ బాగోలేదండి ఇప్పుడంతా గులాబీ పార్టీ మంచిగా ప్రకాశిస్తుంది దీంట్లో దాంట్లో గడిపోవడం కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నవాడు దీంట్లో దాంట్లో గడిపోయి కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయడం చీఫ్ చీఫ్ పార్టీ వాడిపోయి కాంగ్రెస్ బాగోలేదు అన్నాం ఎలా చూడు చీఫ్ అయితే అలా చేయకూడదు కనీసం కొంతకాలం నోరు మూసుకుని ఉండాలి కొత్త పార్టీలోకి వెళ్ళిన తర్వాత మొదటి రోజే విమర్శించట అంటే కండారన్నమాట దాన్ని వ్యభిచార బుద్ధి అంటారు బుద్ధి స్థిరం లేదా బుద్ధికి భక్తి అలా ఉండకూడదు మీరు భక్తి చేస్తుండగా కష్టం వస్తుంది ఇది ఇది ఒక పరీక్షన్నతగా వస్తుంది మీరు భగవంతుడిని శ్రద్ధగా భక్తి చేస్తూ ఉంటారు తెలవడ లేచి స్నానాధికం చేసుకుని చక్కగా మెడిటేషన్ చేసుకుని ఏదో దేవుడికి అభిషేకం అనేదో చక్కగా మా ప్రశాంతమైన మనస్సుతో ఏడా ఎప్పటికన్నీ పూర్తి చేసుకొని చిన్న బ్రేక్ఫాస్ట్ తిని ఇంటికి ఆఫీస్కి వెళ్ళి అలాగే మీరు ఎంతో డిసిప్లిన్గా ఉంటూ ఉంటారు ఉంటూ ఉంటే నెత్తి మీద పిలుపులాగా ఇదో పడుతుంది వచ్చేది అంతే ఇంకా ఆ దెబ్బకి దెబ్బ రాత్రి ఒంటికి దాకా నిద్ర ఉండదు తెలవలసం తెలివి కూడా కళ్ళు మంట నిద్ర లేక ఇంకా జపం లేదు తపం లేదు అది అలాగ పది రోజులు పోకుండా పోయప్పటికీ ఏమిటో భక్తి చేద్దా ఉన్నా కూడా మనకి కలిసి రావట్లేదు అనే నిరుత్సాహం కలుగుతుంది ఇంకే కలిసి రాని భక్తి కోసం మనం పాటలు పడ్డము ఎందుకంటే మీరు విధులు పెట్టేశాడనుకోండి దాన్ని వ్యభిచారము వ్యభిచారము మార్పు వచ్చేయడం అలా విధులు పెట్టకూడదు ఇలాంటి కష్టాలు వస్తాయి ఓ వారం రోజులు మెడిటేషన్ ఉండదు చదువు ఉండదు విచ ఆత్మ ఉండదు సంసారంలో పడిపోవడమే ఉంటుంది ఏవో అనారోగ్యాలు చేస్తాయి అనారోగ్యం అన్నది తప్పనిసరి ఏదో అనారోగ్యం ఉంటుంది పురుషులు కానీ స్త్రీలు కానీ పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఆ శరీరంలో ఏదో వికారాలు వస్తాయి వచ్చి మనం అనుకున్నటువంటి సాధనని భగ్నం చేస్తాయి సాధనని భ్రష్టు పట్టిస్తాయి అనారోగ్యాలు లేని తర్వాత ఇంట్లో ఏవో సమస్యలు వస్తాయి అందరూ బాగానే ఉన్నారనుకుంటుంటే ఏదో తిరుగులాగా ఏదో కష్టం వస్తుంది దాంతో మీ డిసిప్లిన్ అంతా కూడా షా ముక్కలైపోతుంది అప్పుడు మళ్ళీ మనస్సును నిలదొక్కుని వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ మళ్ళీ ధైర్యాన్ని చెక్కబట్టుకుని అబ్బాయి అబ్బాయి ఈ సంసారం అయితే ఈ విధంగానే ఉంటుంది మనం నిరుత్సాహపడకూడదు అని తనకి తాను నచ్చజెప్పుకుని లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని మళ్ళీ క్రమంగా ఆ డిసిప్లిన్డ్ లైఫ్ని మనం పునః ప్రతిష్ఠించుకోవాల్సి ఉంటుంది దీన్ని అవ్యభిచారేణ భక్తి యోగేన అని అంటారు మొదటి డిస్టర్బెన్స్కే మీరు డిస్టర్బ్ అయిపోయి విదిలిపెట్టేసి మన వల్ల కాదు ఇది ఈ భగవద్గీత చదివితే మనకు ఒరిగితే లేదు అని మీరు మొదటి కష్టానికే ఆ విధంగా విదిలిపెట్టేశారనుకోండి అప్పుడు మీ బుద్ధి ఎందు ఆ స్థిరత్వము లేదు మీ భక్తి యోగాకి ఆ బలము లేదు అని నిరూపణ అవుతుంది ఇటువంటి పరీక్షలు అనేకం వస్తూ ఉంటాయి అనేకానేకములైన పరీక్షలు వస్తాయి ఈ పరీక్షలన్నింటినీ కూడా ఆ గుణసంగము అనే ఆ పాయింట్ని గట్టిగా పట్టుకుని ఆ తత్వ విచారం ఆత్మవిచారం చేసుకుంటూ దాన్ని ఆచరణలోకి తీసుకురావడం అంటే ఇదే ఆచరణ అంటే ఆ విధంగా ఎప్పటికప్పుడు హెచ్చరికగా ఉంటూ ఆ యోగాన్ని నిలబెట్టుకుంటా ఇది అవ్యభిచారేణ భక్తి యోగైన సేవతే అలా ఎవడైతే సేవిస్తాడో వాడు సగుణాన్ సమతీత్యా గుణములను దాటివేసి బ్రహ్మభూయాయ కల్పతే కలెక్టర్కి అధిక యోగ్యుడయ్యాడు అన్నట్టుగా బ్రహ్మతత్వమునందు బ్రహ్మస్వరు కూడా నిలిచి ఉంటా బ్రహ్మ అంటే ఏదో కొత్తగా కొమ్ములు వస్తాయనో లేక వెనకాల తల చుట్టూ ఓ చక్రం లాంటిదో తిరుగుతూ ఉంటుందనో లేకపోతే చేతుల్లోంచివో ఇలా రేఖలు వచ్చేసి ఎద్రవాళ్ళ మీద పోయి ఏదో అయిపోతుందనో లేకపోతే ఫోటోలలోంచి చపాతీలో లేకపోతే వెళ్ళి భూతో పడిపోతున్నాను ఇలాగంటే అర్థం భర్తలనే పిచ్చి దాని గురించి తలుచుకుంటే కూడా దుఃఖం అలాంటిది ఏమీ అవ్వదు బ్రహ్మైపోవడం ఉంటే ఏమవ్వదు అంత విధంగా అలా ఉన్నాడో అలాగే ఉంటాడు నీరసంగా ఉన్నప్పుడు నీరసంగానే ఉంటాడు బ్రహ్మ బ్రహ్మస్వరూపంలో ఉన్నాడు కదా అని జంతువులు అలా నీరసంగానే ఉంటాడు ముఖం వాలి పాలిపోయినట్టే పాలిపోయే ఉంటుంది జిట్టు నిలిచిపోయి ఉంటే నిలిచిపోయే ఉంటుంది ఇంకేమి కొత్త మార్పులు అనేవి రావు ఏమన్నా బీపీలు అవి ఉంటే అవి అలాగే ఉంటాయి ఎక్కడికి పోవు ట టాబ్లెట్వి వేసుకుంటూ అయితే మరి ఏమిటి బ్రహ్మభూజాయ అంటే ఫ్రీడమ్ అది ఒక స్వేచ్ఛ లైసెన్స్ కాదు ఒక ఫ్రీడమ్ అంటే దేని మీద మానసికమైన పరాధీనత ఉండదు లోకంలో నడిచివి నడుస్తూ ఉంటాయి మన వల్ల సాక్షిగా ఉండిపోతామంటే మనల్ని కదిపీ కదిపేసి కుదిపేసేది ఏదీ ఉండదు కుదిపేసేది ఏది ఉండదు నేను మరో సంగతి చెప్దాం ఆరంభంలోనే చెప్దాం అనుకుని మర్చిపోయాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు చెప్పేస్తున్నాను ఈ నాలుగు నెలల్లో ఇక్కడ మన శివానంద ఆశ్రమంలో శ్రీ ఆంజనేయులు గారనే ఒక సజ్జనుంది ఆయన స్వర్గాన్ని చేరిన ఆయనకి నివాళులు అర్పించడం మన ధర్మం అనుకో నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది ప్రారంభంలో గుర్తు రావాల్సింది ఇంకేదో ధోరణిలో పడి ఇప్పుడు గుర్తు వచ్చింది ఆయన శివానందాశ్రమానికి మన స్వామీజీకి చాలా చక్కటి సేవలను అందించినారు స్వామీజీకి తలలో నాలుగు కవలే సర్వీస్ చేసినారు తర్వాత ఆయన మరణించారంటే మరణం అంటే ఇలా అన్నట్టుగా మరణించారు అనాయాసేన మరణం అనే మాట పెరుగుతూ ఉంటాను అలాగా నేను అన్ని నేల గారిని చాలా బాగా ఎరుగుతున్నాను వ్యక్తిగతంగా నేను ఎరుగుతున్నాను నాకు ఆయనకి ఓ దోస్తి ఉండి అది పైకి కనపడే దోస్తి కాదు నాకు ఆయనకి మాత్రమే తెలుసు ఆ చాలా ప్రేమగా ఉండేవారు నాతోటి కూడా నేను కూడా ఆయన్ని చాలా ప్రేమగా తండ్రిలాగే ప్రేమించేవాడిని నేను వయస్సు కూడా పెద్ద వయస్సు ఆయన అలాగ అలావోకగా అలా నవ్వుతో ఆడుతో పాడుతో దేహత్యాగం చేశారు అసలు ఒక ఆదర్శం అలాగే ఏమిటి ఆదర్శం అంటే మనము సోమరి ధనాన్ని దరిదాపులకి రానివ్వకూడదు కష్టపడి పని చేయటం చలాచీగా ఇటువంటి తిరుగుతూ ఉండడం పనిని తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు వీటి టేబుల్ ఎక్కడి నుంచి తీసి అక్కడ పెట్టాలనుకోండి పెట్టేయటం మా తను పెట్టలేకపోతే ఎవరైనా తోటి తీసుకుని పెట్టేయటం మనం ఇది చేయాలి అని వెళ్ళో మూల కూర్చుంటే వాడు అనారోగ్యానికి పాడుతాడు ఏ పనైనా సరే ఇది నా పని అని నెచ్చిన వేస్తూ చేసేస్తూ ఉండడం అలా ఉండేవారు ఆయన అలా అని దాంట్లో ఏమైందంటే ఆ ప్రాణశక్తి చక్కటి వినియోగానికి వచ్చి దేహం కూడా ఆరోగ్యంగా ఉండి అలా ఆరోగ్యంతో ఆయన దేహత్యాగం చేశారు కాబట్టి పరమేశ్వరుడు వాడి ఎడల మహాకృపను చూపించినాడు అని నేను అంత సరళంగా దేహత్యాగం చేసిన సందర్భం నాకు ఎక్కడ కనపడలేదు ఈ మధ్యకాలంలో వస్తూ సో ఆ విధంగా మనము భక్తి యోగాన్ని చేస్తూ గుణములతో సంఘం పెట్టుకోకుండగా గుణ సంఘాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిక చేసుకుంటూ ఇదిగో ఇది గుణ సంఘము అని ఎప్పటికప్పుడు గుణ సంఘాన్ని గుర్తుపట్టుకుంటూ ఎప్పుడైతే మీరు గుణ సంఘాన్ని గుర్తుపడతారో అది దూరమైపోతుంది ఆ స్పేస్ వచ్చేస్తుంది గుర్తుపట్టలేకపోతేనే అది మనల్ని బంధిస్తుంది దాన్ని గుర్తుపట్టేస్తే ఇంకేమీ లేదు కోరుకున్నావు ఆ విధంగా గుణసంగము నుంచి బయటపడి వాడు బ్రహ్మీభూతుడై ఉండును బ్రహ్మభూయాయ కల్పతే అని ఆ శ్లోకం చెప్పారు ఆ శ్లోకమునకు మరింత వివరణను ఇచ్చి ఏ విధంగా భక్తి చేయాలి ఏ విధంగా గుణసంగము యొక్క బాధ్యండి తప్పించుకోవాలి ఆ విధంగా పరమపదమును ఏ విధంగా పొందవలము అనే విషయాన్ని అక్కడ శ్లోకంలో మూడు అంశాలు సంగ్రహంగా చెప్పారు త్రీ థింగ్స్ ఒకటి అవ్యభిచార భక్తి యోగము రెండు గుణసంగము నుండి విముక్తుడముట మూడు బ్రహ్మ బ్రహ్మీభూతుడముట అనే మూడు అంశములను వివరంగా చెప్పడం కోసం ఈ పదిహేను అధ్యాయం ఆరంభమవుతున్నది ఇది ఒక సంగతి ఇంకో సంగతి పన్నెండో అధ్యాయంలో భక్తి చెప్పినారు భక్తి యోగము పదమూడో అధ్యాయంలో క్షేత్రజ్ఞతత్వాన్ని అంటే ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడంటే ఈశ్వరుడే క్షేత్రజ్ఞాపి మాం బుద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి భేదం లేదు మనం చాలా నిస్తారంగా చూసి ఉన్నాము కాబట్టి ఆ క్షేత్రజ్ఞ అనగా ఈశ్వర తత్వము పదమూడో అధ్యాయంలో చెప్పారు పద్నాలుగో అధ్యాయంలో సంసారాన్ని చెప్పారు సంసారం గుణములంటే సంసారమే సంసార స్వరూపాన్ని చెప్పారు కాబట్టి ఈశ్వరుడు గురించి చెప్పాలి కానీ సంసారం గురించి చెప్పడం ఎందుకు అంటే వైరాగ్యం కోసం మనకి విముక్తి కావలసింది సంసారంలో ఉండే ఇప్పుడు జైల్లో బందీ అయి ఉన్నవాడికి జైలు యొక్క బ్లూ ప్రింట్ బాగా స్టడీ చేయాలి జైలు బ్లూ ప్రింట్ ఎక్కడ గోడ ఎక్కడ తలుపు ఎక్కడ కిటికీ ఏ కిటికీ గట్టిగా ఉండి ఏ కిటికీ వీక్గా ఉంది ప్రతి అంశాన్ని కూడా జైలు యొక్క బ్లూ ప్రింట్ బాగా స్టడీ చేయాలి అవసరమైతే ఒక వారం రోజులు మిగతా పనులన్నీ మానేసి స్టడీ జైలు బ్లూ ప్రింట్ స్టడీ చేయాలి బాగా త్వరగా స్టడీ చేయాలి అప్పుడు జైలు నుంచి బయటకు వచ్చేది చేయడం లేదు కష్టం కాదు ఆ విధంగానే ఈ సంసారం యొక్క బ్లూ ప్రింట్ని గట్టిగా స్టడీ చేసేటువంటి కార్యక్రమం మనం పద్నాలుగో అధ్యాయంలో చేసి ఉన్నాము ఆ గుర్తుండి మీకు కూడా గుర్తుండే ఉంటుంది కామక్రోధాదులు వీటన్నిటిని చాలా విస్తారంగా మనం పద్నాలుగో అధ్యాయులు చదివాము అక్కడికి అది పూర్తయింది ఇంకా పదిహేనో అధ్యాయము ఇంకా ఏమి ఆ ఈశ్వరునితోటి మేళానమే మిగిలి ఉన్నాడు భక్తి చేసినాము పదమూడులో పద్నాలుగులో ఈశ్వరస్వరూపాన్ని తెలుసుకున్నాము పదమూడులో పద్నాలుగులో సంసార స్వరూపాన్ని తెలుసుని వైరాగ్యాన్ని అలవరుచుకున్నాము ఇంకా పదిహేనులో మేళానము పరమ పదమును చేరుకుంట అది పదిహేనో అధ్యాయం యొక్క తాత్పర్యం ఈ విధంగా సంగతిని నా దృష్టికోణంలో చెప్పాను అయితే భాష్యకారులు సంగతిని వారు చాలా చక్కగా బోధిస్తారు మనం అందాం తస్మాత్ మదధీనం కర్మిణా కర్మఫలం ఇప్పుడు మీరు కర్మ చేస్తారు కర్మకి ఫలం రావాలి ఫలం దృష్టం కావచ్చు అదృష్టం కావచ్చు అంటే కొంతమంది ఈశ్వరుణ్ణి బైపాస్ చేసే ప్రయత్నం చేస్తారు అలా బైపాస్ చేయకూడదు బైపాస్ కంటే తెలుసులేదండి ఇప్పుడు బైపాస్ రోడ్లు అని ఉంటాయి ఆ బైపాస్ రోడ్ల మీదకి వెళ్ళిపోతే మీరు ఆ ఊళ్ళోకి వెళ్ళక్కర్లేదు ఇప్పుడు వరంగల్ నుంచి బాంబే వెళ్ళాలనుకోండి హైదరాబాద్లో రానక్కర్లేదు బైపాస్ ఉంది అవుటర్ రింగ్ రోడ్డు బైపాస్ ఉంది అలా బైపాస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఆ రకంగానే కర్మ ఇక్కడ అగ్నిష్టోం మనం కర్మ చేసేస్తాము హోమాలజీ చేసేస్తాము అక్కడ స్వర్గం ఉన్నది ఇక్కడ ఈ కర్మ చేసి ఆ కర్మఫలాన్ని మేము పొందుతాము మధ్యలో ఈశ్వరుడు అక్కర్లేదు బైపాస్ చేసేయచ్చు కదా ఈశ్వరుణ్ణి అలాంటి వేషాలు కుదరవు మీరు కర్మ నుంచి కర్మఫలాన్ని పొందుతారో ఈశ్వరుణ్ణి బైపాస్ చేయటం కుదరదు ఈ కర్మ నుంచి కర్మకి కర్మఫలాన్ని ఈశ్వరుడు ఇస్తాడు ఇంకెలా వైపు వచ్చేస్తారు ఇది అదృష్ట ఫలం విషయం అగ్నిష్టోమాది కర్మలకు స్వర్గాది ఫలములు అదృష్ట ఫలములు కంటే కనబడేవి కావుగా వాటిని ఇచ్చేది ఈశ్వరుడు దృష్టఫలం మాట ఏమిటి దృష్టఫలం మాట ఏమిటి అక్కడ కూడా ఈశ్వరుడే ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా ఎమ్మె ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే వాడికి తదు వస్తుంది ఇది కర్మాది కర్మ ఫలము అవునండి కానీ ఎంఎస్టీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఈ చిన్న చిన్న ఉద్యోగాల్లో తంటాలు పడుతూ జీవితంలో ఎప్పుడూ పైకి రాకుండా నలిగిపోతూ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఉన్నారా లేదా ఎంఎస్టి పాస్ అయిన వాడు అందరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయా మీకు నేను ఒక ప్రాజెక్టు మీద ఎవరైనా రీసెర్చ్ దృష్టి ఉండి చేయగలిగితే చేయండి ఉస్మానియా యూనివర్సిటీయో లేకపోతే ఏదో యూనివర్సిటీయో ఏదో యూనివర్సిటీ తీసుకోండి ఒక సబ్జెక్టు తీసుకోండి ఫిజిక్సో కెమిస్ట్రీయో ఏదో లేకపోతే ఇంజనీరింగో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి ఆ సబ్జెక్టులో గత పది సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ లిస్టు తీసుకోండి పదేళ్ల లిస్టు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ 5th ర్యాంక్ 10th ర్యాంక్ ఓకే నాలుగు శాంపుల్ తీసుకోండి ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్స్లో ఉన్నారో డేటా కలెక్ట్ చేయండి కలెక్ట్ చేస్తే ఈ ఫస్ట్ ర్యాంకులు వాళ్ళందరూ డింకీలు కొడుతూ ఉంటారు ఆ ఫిఫ్త్ ర్యాంకు టెన్త్ ర్యాంకులో ఉన్నవాళ్ళు మంచి పొజిషన్స్లో ఉంటారు దీన్ని బట్టి మీకు ఏం తెలియదు మీరు మీరు రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది నేను చెప్పింది కరెక్టో న్యూయార్క్ టైమ్స్లో ఒకసారి నేను రిసెర్చ్ చేశాను ఇలాగే అక్కడ లాటరీలు తగుతూ ఉంటాయి జాక్పాట్లు అని వస్తూ ఉంటాయి ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు అక్కడ జాక్పాట్లు ప్రతీ నెల రెండు మూడు జాక్పాట్లు వస్తాయి లాటరీలు లాటరీ వచ్చిందంటే కోట్లు రూపాయలు వాళ్ళకి లభ కోట్లు డాలర్లు లభిస్తాయి గత పదేళ్లలో ఈ జాక్పాట్లు నెగ్గిన వాళ్ళు ఏడాదికి ముగ్గురు నలుగురు ఉంటారు యాభై నలభై మంది తీసుకుని పదేళ్లలో వాళ్ళ జీవిత చరిత్రని ఎనలైజ్ చేసి ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద చేసి దాని రిజల్ట్స్ని ఒక ఆయన పబ్లిష్ చేశారు వాళ్ళందరూ కూడా చాలా దుఃఖమయమైన జీవితాన్ని గడిపి అర్థాంతరంగా దిక్కు లేకుండా మరణించినారు అందరూ కూడా వాళ్ళు వాళ్ళ బంధువుని ఇమీడియేట్ తీసుకుంటారు ఈ రకమైన దుఃఖానికి డైరెక్ట్ కాజు ఈ లాటరీయే అని రీసెర్చ్ చేసి తేల్చారు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే కర్మ కర్మఫలము కర్మ ధనము కర్మఫలము సుఖము కాబట్టి డబ్బు వచ్చేస్తే సుఖం వచ్చేస్తుంది అని మీరు ఎప్పుడైతే అన్నారో మీరు ఈశ్వరుణ్ణి బైపాస్ చేశారా లేదా ఇట్ ఓంట్ వర్క్ ధనం రావాలి ఈశ్వరుడు అనుగ్రహించాలి సుఖం కలగాలి మరి మీరు ధనం వల్ల సుఖం అని అంటున్నారే తప్పటి ధనం ఉండి ఈశ్వర అనుగ్రహం ఉంటే సుఖము పరీక్ష పాస్ అయ్యి ఈశ్వరానుగ్రహం ఉంటే ఉద్యోగము ఎక్సర్సైజ్ బాగా చేసుకుంటూ ఈశ్వరానుగ్రహం ఉంటే ఆరోగ్యము ఎక్సర్సైజులు బాగా చేస్తూ చేస్తూ చేస్తూ ఏదో కడుపులో కోట్లు ఉన్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు రోజు ఎక్సర్సైజులే డాక్టర్ దగ్గరికి వెళ్తే కడుపులో అవసరం ఉందనో లేకపోతే క్యాన్సర్ కంటి ఉందనో చెప్పి వాడిని హాస్పిటల్లో కొడుకోబెట్టాడు ఇంకా అతను ఎప్పుడూ ఎక్సర్సైజులు కానీ లేదు ఏమండి ఇంత చక్కగా ఎక్సర్సైజులు చేశాడు వాడికి ఆరోగ్యం ఎందుకు లేదంటే మధ్యలో ఈశ్వరానుగ్రహం బైపాస్ చేయటం కూటరద్దు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మ కర్మఫలము కర్మ చేయాలి కర్మ చేయకుండా కర్మఫలం కోసం అభు చాచటము చేతగానితనము సోమరతనము అవుతుంది కర్మ చేయాలి కానీ కర్మ చేసేసి ఇదిగో నేను కర్మ చేశాను నాకు కర్మఫలం వచ్చేస్తుంది అని అహంకరిస్తే మళ్ళీ ట్రజులే కర్మ చేయాలి ఈశ్వరుణ్ణి అనుగ్రహం వల్లనే కర్మఫలము లభించును అండర్ నో సర్కమ్స్టాన్సెస్ ఈశ్వరుణ్ణి బైపాస్ చేసేటువంటి ప్రసక్తి లేదు